అసలు ఏం జరిగిందంటే ఇరవై ఏడవ అధ్యాయం పిఎం దగ్గర నేను వద్దనుకున్న పోస్టు మీరు నన్ను తప్పుగా అనుకోకండి నాకన్నా సమర్థులు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను మాత్రం ఈ ఉత్తర్వులతో ప్రధానమంత్రి కార్యాలయంలో చేరదలుచుకోలేదు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి ఏఎన్ వర్మకి నేను చెప్పదలుచుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు ఆయన నివ్వరబోయారు మరి ఈ మాట ప్రధానమంత్రికి చెప్పారా ఆయన ప్రశ్న ఆయనకు చెప్పాకనే మీకు చెప్పడానికి వచ్చాను నాకు సెలవు ఇప్పించండి అంటూ లేవబోయాను వర్మ నన్ను లేవనివ్వలేదు చూడండి ప్రసాద్ దేశ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే అవకాశం కోసం అనేక మంది ఐఏఎస్లు ఎదురు చూస్తున్నారు మీరు ఎందుకు అంటున్నారు అయినా మిమ్మల్ని కోరుకున్నది ప్రధాని గదా నన్ను రమ్మన్నది ఇవాళ కాదండి ఆరు మాసాల రమ్మన్నారు అప్పుడు మా అబ్బాయి చదువు కారణాలతో అంగీకరించలేకపోయాను ఇప్పుడు ఈ ఉత్తర్వులు చూశాక అంగీకరించలేకపోతున్నాను సెలవు అంటూ లేచి వచ్చాను విశాఖపట్నం విమానం పెట్టడానికి అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఏప్రిల్ ఉడుపిలోని కృష్ణ మఠంలో దర్శనం చేసుకుని స్వామీజీ వారి వద్ద మంత్రాక్షతలు తీసుకుని బయటకు వచ్చాను మంగళూరు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ పంపించారని పోర్ట్ మహిళా పిఆర్ఓ వచ్చి చిన్న కాగితం ఇచ్చింది ఢిల్లీ నుంచి టెలిఫోన్ వచ్చింది ఏఎన్ వర్మ గారు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిట అర్జెంటుగా మాట్లాడాలన్నారు వైజాగ్ కు చేశారట గోవాకి చేశారట మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియక మంగళూరు పోర్టు చైర్మన్ మాట్లాడి మీకు ఈ వార్త చెప్పమన్నారు ఇది పోర్టు చైర్మన్ కార్యాలయం పంపించిన సందేశం ఈ టెలిఫోన్ ఎందుకు వచ్చిందో తెలుసు మాట్లాడాలా వద్దా మాట్లాడితే ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది నేనేమో అంత తయారుగా లేను ఏం చేయాలి కానీ ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి టెలిఫోన్ చేయమంటే మాట్లాడకుండా ఉండటం భావ్యం కాదు కదా సరేనని ఉడుపులోనే పిజావర స్వామి గెస్ట్ హౌస్ నుంచి వర్మగారితో మాట్లాడాను ఆ సంభాషణ అదో సాగింది సార్ నా పేరు పివిఆర్కే ప్రసాద్ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాను తమరు మాట్లాడమన్నారట అవును ప్రసాద్ ప్రధానమంత్రి గారు ఈవేళ ఈ విషయం చెప్పారు మా కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా మిమ్మల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయమని ఎప్పుడు వచ్చి చేరదాం అనుకుంటున్నావు ఇంకా ఏమీ అనుకోలేదు ఉత్తర్వులు జారీ అయ్యాక ఆలోచిద్దాం అనుకుంటున్నాను అలాగా నువ్వు ఏదో రెండు మూడు రోజుల్లో వచ్చేస్తున్నావు నాకు అనిపించింది ఆయన మాటల్లో ఈ మాటల్లో కొంచెం వెటకారం ధనించింది కారణం నాకు అర్థమైంది ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి ఉద్యోగం చాలా ముఖ్యమైన బాటిల్లో ఒకటి అక్కడికి ఎంపిక చేసే విధానమే వేరు ప్రతి పోస్టు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి స్వయంగా ఆఫీసర్ల గత సర్వీస్ రికార్డులు పరిశీలించి ఎలాంటి క్రమశిక్షణ ముద్రలు లేవని సమర్థులను చెప్పబడి ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేసి ప్రధానమంత్రితో సంప్రదించి వాళ్లలో ఒకరిని నియమించడానికి నిర్ణయించి అప్పుడు ఆ అభ్యర్థితో మాట్లాడి అతని ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఉత్తర్వులు జారీ చేస్తారు ప్రధానమంత్రులు మారినా వీలైనంత ప్రధానమంత్రి కార్యాలయంలోని సీనియర్ అధికారులను మార్చే ఆనవాయితీ లేదు ఎప్పుడైనా వారి డెప్యుటేషన్ పూర్తయితేనే ప్రధాని తన వారిని తెచ్చుకోవడం రివచ్చు అది కూడా ముగ్గురు జాబితా తయారు చేసి అందులోంచి ఎంపిక చేస్తారు పోస్టింగ్ అయ్యే సమయానికి రెండు మూడు నెలల ముందే ఈ కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఈ నిర్ణయాలు ముఖ్య కార్యదర్శి పరిధిలో జరుగుతాయి ఆయన ఈ కార్యాలయానికి అధిపతి ప్రధానమంత్రికి చాలా నమ్మకం కలవాలి అందుకని ప్రధానమంత్రులు ఆయనకే నిర్ణయాన్ని వదిలేవారు తాము ఎవరినైనా తెచ్చుకోవాలనుకున్నా ముఖ్య కార్యదర్శితో సంప్రదించి ఆయన ద్వారానే వెళ్లే ఈ ఆనవాయితీ నెహ్రూ ఇందిరాగాంధీ కాలం నుంచి ఉంది అలాగే పివి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తన కార్యాలయంలో ఎవరిని మార్చలేదు అప్పటికే ఒక సంయుక్త కార్యదర్శి ఉన్నాడు రెండో సంయుక్త కార్యదర్శి సాధారణంగా ఐఎఫ్ఎస్ అధికారి అయి ఉంటాడు మూడో ఖాళీ లేదు ప్రధానమంత్రి నా గురించి ఈ వర్మగారితో సంప్రదించినట్లు లేదు అసలు నాకు తెలుసు ఈ ప్రధానమంత్రి ఏ పోస్టింగ్ల విషయంలోనూ ఇంతవరకు బాగా పట్టించుకున్న దాఖలా లేదు కానీ నా విషయంలో ప్రధానే ఒక నిర్ణయం తీసుకుని వర్మగారిని సంప్రదించకుండా ఉత్తర్వులు జారీ చేయమని మాత్రం చెప్పడం వర్మగారికి అంతగా నచ్చినట్లు అందుకే ఆయన మాటల్లో వెటకారం నేనేదో రాజకీయ పలుకుబడి ఉపయోగించు లేక వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించు ప్రధానాన్ని ప్రభావితం చేసో ప్రసన్నం చేసుకునో ప్రధానమంత్రి కార్యాలయంలో వస్తున్నానన్నది ఆయన అభిప్రాయం మామూలుగా ప్రధాని కార్యాలయంలో ఉద్యోగం వస్తే ఉత్తర్వులు ఇచ్చిన రెండు మూడు గంటలు జేరడం పరిపాటి ఈ నేపథ్యంలో బహుశా తాను ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత నేను ఆలోచిస్తాను అనటం వర్మగారికి విస్మయం కలిగించి ఉంటుంది వచ్చి చేరడానికి వారం రోజులు పడుతుందా అని అడిగారు ఉత్తర్వులు వచ్చాక ఒక్క నెలైనా బట్టవచ్చు సార్ అనేసాను అదేమిటి అన్ని రోజుల ఆయనకు అర్థం కాలేనట్టుంది మళ్ళీ చెప్పారు ఉత్తర్వులు రేపే జారీ అవుతాయి ప్రధానమంత్రి నువ్వు వెంటనే చేరుతావన్నట్లు చెప్పారు తర్వాత నీ ఇష్టం ఆలస్యం అయ్యేట్లుంటే ఆయనతో మాట్లాడడం మంచిదేమో అన్నారు ఆయన కంఠంలో మార్పు కనిపించింది మునుపటి వ్యంగ్యం లేదు నాకెందుకులే మీరిద్దరు చూసుకోండి అన్నట్టుంది ప్రధానమంత్రి కార్యాలయం వేరు అక్కడ అధికారులు వేరు ప్రధానమంత్రి అంతరంగిక కార్యాలయ సిబ్బంది వేరు అంతరంగ కార్యాలయంలో పనిచేసే వారికి ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఆఫీసులు ఉన్నా ముఖ్యంగా వీరు ప్రధానమంత్రి ఇంట్లో పనిచేస్తారు ప్రధానమంత్రి కార్యక్రమాలు దర్శనానికి వచ్చే వారి గురించి మీటింగుల గురించి మీడియాతో సంబంధాలు విదేశీ యాత్రలు పిఎంఓ నుంచి వచ్చిన ప్రధానమంత్రి చూడవలసిన ఫైళ్లు వగైరా వగైరా ప్రధానమంత్రి అంతరంగ కార్యక్రమాలను ఈ భాగం చూస్తుంది అందులో అందరినీ ప్రధానమంత్రి స్వయంగా ఎంపిక చేసుకుంటారు కానీ ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక కార్యాలయం ప్రభుత్వ పాలనాపరమైన విషయ విశ్లేషణ అన్ని శాఖల నుండి వచ్చే అధికారిక విషయాలు మంత్రివర్గం ముందుకు వచ్చే విషయాలు ప్రభుత్వ విధానపరమైన విషయాలు మొదలైన పరిపాలన సంబంధమైన అధికార విషయ విశ్లేషణ చేస్తుంది కార్యాలయం ప్రధానమంత్రి తరఫున దానికి ముఖ్య అధికారి ఈ ముఖ్య కార్యదర్శి అందుకే వర్మగారికి నా విషయంలో కొంత అనుమానం ఆంతరంగిక కార్యాలయంలోకి పనిచేయడానికి సిబ్బందిని ఎంచుకున్నట్లు తన ఆఫీసులో పనిచేయడానికి ఇతన్ని తనకు తెలియకుండా ఎంపిక చేశారు ప్రధాని ఈ ప్రసాద్ అనేవాడిని ఆంధ్రప్రదేశ్ నుంచి తెస్తున్నారు ప్రధాని పేరులో పీవి ప్రసాద్ పేరులో పీవి బహుశా ఆయనకి చుట్టమేమో ఆయన స్వవిషయాలు చూడటానికి ఏవి ఆర్ కృష్ణమూర్తి అదివరకే ఉన్నాడు కదా మరి ఇతనెందుకు ఇలా ఎంతో తర్జన భర్జన నాకు తర్వాత తెలిసింది దానికి తోడు వర్మగారు వాకపు చేసి తెలుసుకున్న మరో విషయం పివి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివిఆర్ ప్రసాద్ ఆయనకే కార్యదర్శిగా కూడా పనిచేశాడు ఈ పరిణామాలు ఇంత అర్జెంటుగా జరగడానికి కారణం ఉంది రెండు రోజుల క్రితమే రహస్య సమాచార విభాగం ప్రధానాధికారి ఎంకె నారాయణ్ రెండు వేల నాలుగు ఎనిమిది కాలంలో ఈయన ముఖ్య సలహాదారు నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ నాతో మాట్లాడారు ప్రధాని మీతో మాట్లాడమన్నారు అంటూ ప్రధానమంత్రితో జరిగిన సంభాషణ టెలిఫోన్లోనే ఆయన నాకు వివరించారు ప్రధానమంత్రి మీకు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి తెలుసా నాకు ఒక ప్రసాద్ కొంచెం తెలుసు అది వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు ఎంకె నారాయణ్ ప్రధాని ఇందిరాగాంధీ దగ్గర చాలా కాలం పనిచేశారు నేను టీటీడీ ఈవుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ దాదాపు ఆరేడు సార్లు తిరుమల వచ్చారు వచ్చినప్పుడల్లా ఆవిడతో ఈయన ఉండేవారు అలా పరిచయం అవును అతనే ఆరు నెలల క్రితమే మనతో పనిచేయడానికి రమ్మన్నాను పిల్లల చదువులోనే ఏదో సొంత ఇబ్బంది చెప్పి ఆరు నెలల తర్వాత పిల్లల పరీక్షలు అయ్యాక వస్తానన్నాడు నాకు నా మనిషి ఒకడు కావాలని ఉంది అతనితో మాట్లాడి వెంటనే రమ్మన్నానని చెప్పండి ఇది నిజమే టీవీ గారు ప్రధానమంత్రి వెంటనే నాకు కబురు చేశారు ఆయనకు సన్నిహితుడు నెల్లూరు జిల్లావాడు ఇఫ్కో చైర్మన్ ఆయన రామచంద్రారెడ్డిని నాతో మాట్లాడడానికి వైజాగ్ ఆయనకు నేను చెప్పింది మా అబ్బాయి ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నాడు సంవత్సరం మధ్యలో వస్తే ఇంటిపాధికి ఇబ్బంది ఇంకొక ఆరు నెలల తర్వాత అయితే ఇబ్బంది ఉండదు అదిగాక నాకు ముఖ్య కారణాలు ఇంకా ఉన్నాయి నేనెప్పుడు ఢిల్లీలో పనిచేయలేదు అక్కడ పరిచయాలు లేవు అక్కడ పనిలో అనుభవం లేకపోగా ఢిల్లీ గురించి చాలా విన్నా పీవీ గారితో నేను పనిచేసి కూడా దాదాపు ఇరవై సంవత్సరాలైంది ఆయన ఎంతో ఎదిగిపోయారు ఆయనకు అక్కడ విషయాలన్నీ తెలుసు అందరూ తెలుసు అక్కడ పని తెలుసుకోవడానికి దానికి దగినట్లు నన్ను నేను మలుచుకోవడానికి ఐదారు నెలలైనా పడుతుంది ఆయన ముందు చేతకాని వాడిగాయి వీడిని ఎందుకు అనుకుంటారేమో ఢిల్లీ వెళ్ళకూడదని కేంద్ర పోస్టింగ్ అయినా ఆంధ్రాలోనే ఉండేటట్లుగా వైజాగ్ చైర్మన్ పోస్ట్ ఖాళీ వచ్చినప్పుడు దరఖాస్తు చేశాను అది వచ్చింది ఇక్కడ బాగానే ఉంది వచ్చినప్పటి నుంచి దేశంలోనే ఉత్తమ పోర్టుగా ఎన్నిక చేయబడి కొంత మంచి పేరు కూడా వచ్చింది కుటుంబానికి కూడా అన్ని అనుకూలంగా సాగర తీరంలో పెద్ద తోట పెద్ద బంగ్లా నౌకర్లు చాకర్లు మంది మార్పులం చైర్మన్ కాబట్టి నా వచ్చినట్లు కొంత సమయాన్ని నా సొంత విషయాల కేటాయించవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే దేవుడి పూజ అలవాటైంది మడి ఆచారం రోజు నైవేద్యం వండి వైశ్వదేవహోమం చేసిన తర్వాతే ఏమైనా తినే అలవాటు పడ్డాను ఇవి ఢిల్లీలో జరుగుతాయా వాటికి టైం ఉంటుందా విపరీతమైన చలి ఎండలు ఆ వాతావరణం మనకు పడుతుందా నా భార్య గోపికకి అక్కడ వాతావరణం నచ్చుతుందా వైజాగ్ లో అక్కడ ఢిల్లీలో ఎలా ఉంటుందో వైగా ఎవరితో మాట్లాడినా పీవీ గారిని ఏదో తాత్కాలిక ప్రధానమంత్రిగా తెచ్చారు ఇంకెన్నాళ్ళు నెల రెండు నెలల్లో ఆయన రాజ్యం అని అంటున్నారు మొదటిసారి ఆయన దగ్గర ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేరిన తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసింది కొన్ని నెలలే తర్వాత రాష్ట్రపతి పాలన ఆయన ముఖ్యమంత్రి పదవి పోవడం జరిగాయి మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పదవికి ఆరు నెలల్లో ఉద్వాసన వస్తుందేమో ఇది ఒక అనుమానం అయినా వెళ్లి చేరాలని అనుకుందాం రేపు నిజంగా ఆయన ఆరు మాసాల తాత్కాలిక ప్రధానిగానే దిగిపోవాలి చూస్తే ఇక ఆ జీవితాంతం వెంటాడుతుంది కదా మన ప్రధానిగా నాలుగు కాలాల పాటు బాగుండాలి కానీ నేను వెళ్లి ఆయన్ని పంపించి ఏర్పాటు చేస్తానా ఈ ఆరు నెలలు ఢిల్లీలో స్థిరపడడానికే చాలదేమో ఇలా ఎన్ని ఆలోచనలు ఇవన్నీ ఆలోచించే రామచంద్రారెడ్డి గారికి అలా చెప్పింది కానీ ప్రధాని గారు జ్ఞాపకం పెట్టుకుని ఆరు నెలల తర్వాత మళ్లీ నారాయణ గారి ద్వారా గుర్తు చేశారు నారాయణ్ కన్నా కొద్ది రోజులు ముందే ప్రధానమంత్రి సన్నిహితుడైన జర్నలిస్ట్ కళ్యాణి శంకర్ టెలిఫోన్ చేసి మిమ్మల్ని మీడియా సలహాదారుగా తీసుకురమ్మని పిఎం గారికి చెప్పానండి మీరు వస్తే మంచిది అని చెప్పటం నేను చూద్దాంలేండి అనటం జరిగింది అందుకే ఇప్పుడు మళ్లీ నారాయణ నేరుగా ఫోన్ చేసి ప్రధాని మనసులో ఏముందో అధికారికంగా చెప్పాక రావడానికి ఇబ్బందిని చెప్పలేకపోయాను భయంగానే ఉన్నా ప్రధానిని కలుస్తానన్నాను కలవండి కానీ ఒప్పుకున్నారని చెప్తాను అన్నారు ఆయన నేను ఏమీ మాట్లాడలేదు నన్ను ఒప్పించినట్లు ఆయన ప్రధానమంత్రితో చెప్పుంటారు దాని పరిణామమే వర్మగారి తెలి రెండు రోజుల్లో నేను ఉడిపి నుండి వైజాగ్ జరిగేటప్పటికి ఆ ఉత్తర్వులు రానే వచ్చాయి ప్రధాని కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి ఉద్యోగం ఆ ఆర్డర్ రెండు విషయాలు స్పష్టంగా వినపడుతున్నాయి ఒకటి విశాఖపట్నం చైర్మన్గా గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సర్వీసులో డిప్యూటేషన్లో ఉన్న నాకు కేంద్రంలో డిప్యుటేషన్ కాలం ఇంకొక ఏడాది మాత్రమేనని రెండు నేను పూర్తిగా ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శికి మాత్రమే జవాబుదారీగా పనిచేయాలని వెంటనే ఢిల్లీ ప్రయాణం అయ్యాను చేరటానికి కాదు చేరలేనని ప్రధానమంత్రితో చెప్పడానికి రేస్ కోర్స్ రోడ్డులో ప్రధానమంత్రి గారింటికి వెళ్ళాను నాకు అదే మొదటిసారి గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమణి కృష్ణస్వామి రావు సాహెబ్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండగా ఒకసారి ఆ కార్యాలయానికి వెళ్లడం జరిగింది ఏదో ఇంకో లోకం పోతున్నట్టుంది ప్రధానమంత్రి గారి ఓఎస్డి కృష్ణమూర్తి కనపడి ఎప్పుడు వచ్చారు చేరిపోయారా అన్నాడు పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ప్రైవేట్ సెక్రటరీగా ఉండేవాడు కలిసి పనిచేశాం మా ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన అడిగిన పని వివరాలు తెలుసుకున్నాను ప్రధానమంత్రి ఆఫీసులో మీకు కొన్ని శాఖలు ఇస్తారు వచ్చిన ఫైళ్ళు చూసి మీ సలహాలు రాసి ప్రధానికి పంపే ఉద్యోగం దానితో పాటు కొన్ని రాష్ట్రాలని ప్రధాని తరఫున గమనిస్తూ ఉండాలి ప్రధాని ఆ రాష్ట్రాలకు పర్యటనకు వెళితే మిమ్మల్ని రమ్మంటే మీరు వెళ్ళాలి అప్పుడప్పుడు ప్రధానిని చూస్తూ ఉండవచ్చు మీరు పిఎం గారితో మాట్లాడండి ఆయన కావాలని పిలిపించారు కదా నాకు అర్థం కావడం లేదు ఈ ఉద్యోగం కోసం నన్ను ఇలా పిలిపించటం ఎందుకు ప్రధానమంత్రి నేను వచ్చినందుకు సంతోషించారు నేను చేరటానికి వచ్చాననుకున్నారు కానీ నేను చేయాల్సిందేమిటి అని ఆయనని అడిగాను నమ్మకమైన మనిషి కావాలి నేను చెప్పింది చేస్తూ ఉండాలి ఇక్కడ జరుగుతున్నవి చూస్తుండాలి వింటూ ఉండాలి చేస్తే చాలా పని ఉంటుంది నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ చూపించాను ప్రధాని కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేయడానికి ఇచ్చిన ఆర్డర్ ఇది అది మోసలో పోసిన ఉద్యోగం మీరు అనుకుంటున్న పనులు చేసి మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉండటానికి వీలు విషయం నాకు ఇచ్చిన శాఖలు అంశాల గురించి తప్ప మిగతా విషయాలు మీరు నాకు చెప్పినా నేను జోక్యం చేసుకోవడానికి ఈ వ్యవస్థ ఒప్పుకోదు పూర్తిగా పీఎంఓలోనే ఉద్యోగం అంటే ముఖ్య కార్యదర్శి వర్మగారికి చెప్పకుండా తెలియకుండా ఏ పని చేయడానికి ఉండదు అటువంటి పనికైతే ఇప్పుడున్న ఎన్కే సింగ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో నా బ్యాచ్మేట్ పిఎంఓలో ఒక సంయుక్త కార్యదర్శి నాకన్నా తెలివైన బాగా పనిచేయగలిగిన వాడు అతను చేయలేనిది నేనేం చేయగలను కానీ మీరు అనుకున్నట్లు మీ కళ్ళు చెవులుగా ఉండాలంటే సంయుక్త కార్యదర్శి పోస్టులో ఉంటూ చేయడం దుస్సాధ్యం అధికారికంగా పైలి చూస్తూ ఎవరితోనైనా మాట్లాడే అవకాశం ఉండాలి అలా అయితే ఏదో కొంత చేయడానికి అవకాశం ఉండవచ్చు పైగా కేంద్రంలో నా డెప్యుటేషన్ కాలం మరో ఏడాదితో ముగుస్తుందని ఈ ఉత్తర్వులే చెప్తుంటే నా మాట ఎవరు వింటారు అదేగాక నేనెప్పుడు ఢిల్లీలో పనిచేయలేదు ఇక్కడి పరిస్థితులు గాని మనుషులు గాని పరిపాలనా విధానాలు గాని పరిచయం లేదు నేను మీకు సహాయపడకపోగా భారం అవుతానేవన్ ఆందోళన ఇంకొక వ్యక్తిగత కారణం కూడా ఉంది ప్రతిరోజు ఉదయం రెండు గంటలు శాలిగ్రామ పూజ హోమం చేయడానికి అలవాటు పడ్డాను ఇటువంటి ఉద్యోగంలో వాటికి ఇబ్బంది అని నాన్ చేశాను ఇలా చెప్తే ఏ ప్రధానమంత్రి అయినా నీకు ఎలా కావాలంటే అలా చేద్దాం అంటారా అనరు అనకపోతే సరే మంచిది ప్రసాద్ వెళ్ళిరా అవసరమైతే కబురు చేస్తాలి అని వదిలేస్తే ఈ ప్రశ్నలు ప్రధాని కలవక ముందే వేసుకున్నాను నిజానికి ఈ గ్లామర్ పోస్ట్ కావాలని నేను ఎగబడుతున్నానా లేదు ఆ తాపత్రయమే నాకు లేనప్పుడు ఆ పోస్ట్ చేజారిపోతుందేమన్న బెంగ మాత్రం ఎందుకు కానీ ప్రధానమంత్రి నన్న ఒకసారి ఎగాదిగా చూసి సన్నగా నవ్వారు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఉదయం ఎనిమిది గంటల వరకు నిన్ను కదిలించరు ఏదైనా అత్యవసరమైతే తప్ప నేను కూడా ఫోన్ చేయను కానీ నువ్వు అన్నట్లు PMO సంయుక్త కార్యదర్శిగా ఉండి నాకు కావలసిన పద్ధతిలో పనిచేయడానికి తప్పకుండా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ పాతకుపోయిన వాళ్లే నా వ్యక్తిగత సిబ్బందికి పిఎంఓ సిబ్బందికి కూడా ఉండవలసిన సమన్వయం లేదు అయినా ప్రసాద్ నువ్వు వచ్చి అన్ని తర్వాత చూసుకుందాం అన్నారు నా మనసులో గుంజాటను పోలేదు సార్ ఇక్కడ పరిస్థితులు చూశాను ఈ ఉద్యోగంలో రొటీన్ గా ఇచ్చిన పని తప్ప ఇంకేమీ చేయడానికి వీలుండదు చేయనివ్వరు వచ్చాక నాకు తృప్తి ఉండదు మీకు ఉండదు మీరు నన్ను ఎందుకు పిలిపిస్తున్నారో నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఇక్కడ పనితీరు మనుషుల మనస్తత్వాలు కూడా మీకు బాగా తెలుసు ఈ పరిస్థితులన్నీ ఆలోచించి నా ఉద్యోగాన్ని మీరే నిర్ణయించండి ఏ ఉద్యోగం నాకు ఇంకెవరితో ప్రమేయం లేకుండా మిమ్మల్ని నేరుగా కలుసుకుని మాట్లాడే అధికారం ఉండేలా చూడండి సార్ ఇది దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఉత్తర్వులు మారిస్తేనే నేను మనస్ఫూర్తిగా రాగలుగుతాను కొంచెం నిష్కర్షగా చెప్పినా నా మనసులో ఉన్నది వినమ్రంగా చెప్పాను ఆయన సాలోచనగా తల లేచారు నేను లేచాను నా భుజం ఇచ్చేయ్యి వేసి సరే మంచిది అన్నారు అంటే ఏమిటి దీని అర్థం తర్వాత వర్మగారిని కలిశాను ఆయన వచ్చేసేవా ఎప్పుడు చర్చ తీసుకుంటున్నావు అని అడిగారు నా మనసులో ఉన్న విషయం ఆయన కొంచెం జాగ్రత్తగా చెప్పాను ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగానికి నాకంటే మంచి అధికారులు ఢిల్లీలోనే దొరుకుతారు నిశీకాంత్ చేయలేని నేను చేయగలనా ప్రధానమంత్రి గారికి అదే చెప్పాను వర్మగారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు నువ్వు వెళ్ళి ప్రధానమంత్రికి నేను మీ ఆఫీసులో చేరటం లేదని చెప్పి వచ్చావా నమ్మశక్యం కాకుండా ఉంది ఈ ఆఫీసులో ఉద్యోగం ఇస్తే రావడానికి వేల కాసుకొని ఉన్నారు నువ్వైతే చేరటం అప్పుడు చెప్పాను సార్ పీవీ ప్రధానమంత్రి కాగానే కెమికల్స్ శాఖ సహాయ మంత్రి చింతామోహన్ గారు నాకు గుర్తు చేశారు పీవీ గారికి సహాయపడడం కోసం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ గా రమ్మనుమా నా కుటుంబ పరిస్థితుల కారణంగా రాలేనని చెప్పాను తర్వాత కొద్ది రోజులకే పివి గారే టెలిఫోన్ చేయించారు పిఎం ఊళ్ళు రమ్మని కానీ అవే పరిస్థితుల వలన రాలేకపోయాను నాకు ఢిల్లీలో పనిచేయాలని అంత ఉత్సాహంగా లేదు వర్మగారు నన్నేదో కొంచెం వింతగా చూశారు అంతే విశాఖపట్నం వచ్చేసాను రెండు రోజుల తర్వాత వర్మగారే మళ్లీ టెలిఫోన్ చేశారు నీ ఉత్తర్వుల్లో మార్పు చేస్తున్నావు నువ్వు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి దానితో పాటు ప్రధానమంత్రికి సమాచార సలహాదారు పిఎం ఇంటి దగ్గర కూడా ఆఫీసులుంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రధానమంత్రిని నేరుగా కలవచ్చు నేను నడివి ఉత్తర్వులు జారీ చేయమన్నారు ప్రధానమంత్రి గారు అన్నారు ఈసారి ఆయన గొంతులో కొంత మర్యాద వినిపించినట్లు ఈసారి నేనేమీ ఎదురు చెప్పలేదు కొద్ది రోజుల్లోనే భార్య పిల్లల్ని వైజాగ్ వదిలి ఢిల్లీ దర్బార్కి ప్రయాణమయ్యాను